నూట నలభై రెండవ సంకీర్తన బియునీలోకముల అరయ నీపాదే అణగుండెనా బహుదేవతార్వభౌమ బిరుదు నీకే సహజము నీవు భూసతి పతివి కానతా చక్రవర్తి బిరుదు నీకే విహితము చక్రముచే వెలసేవుగానా పెను దేవ శిఖామణి బిరుదు నీకే చెల్లు ఘన కౌస్తుభమణి కలవాడవుగాన మును దేవదేవోత్తముడను బిరుదు నీకే అణిచె పురుషోత్తమ నాముడవుగానా ఒట్టుకొని దేవ బిరుదునిదే కిట్టి రాతి గుర్రము నెక్కితివి కాన తిట్టమై శ్రీవేంకటేశ సింహమవు నీవే అట్టె నారసింహుడవై అమరితి గానా